అట్లాగే దేహ బాధని మనసుకు చేరవేసేది కూడా ప్రాణం మనం నడుస్తూ ఉన్నాం ఇక్కడ దెబ్బ తగిలింది వెంటనే మనసు గుర్తిస్తూ ఉంది ఎందుకని ఇక్కడ కూడా ప్రాణం ఉంది గనక ఆ ప్రాణశక్తి మనసుకి తెలియజేస్తూ ఉంది కాబట్టి దేహంలో ఉండే పరిస్థితిని మనసుకి మనసులో ఉండేటువంటి స్థితిని దేహానికి తెలియజేసేటువంటిది ప్రాణం అయితే ప్రాణం తెలియచే చేస్తూ ఉంది అంటే దీనిని దానికి దానిని దీనికి కొరియర్ లాగా అందిస్తూ ఉందే గాని ప్రాణం తెలుసుకోగలదా అంటున్నాను నిన్న దూచని చూశారా ప్రాణాన్ని గురించి ఈ ప్రాణం తెలుసుకునే అవకాశం ఉందే ఉంటే ప్రాణం తెలుసుకుంటుందా తెలుసుకోలేదు ఎందుకో తెలుసా ప్రాణం గనక తెలుసుకునేటట్లయితే ఆపరేషన్లు లేవు ఇంక ప్రపంచంలో ఎందుకని గాలి పీల్చుకుంటున్నాడా లేదా మనిషి శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా కాబట్టి అనిస్థిషియా ఇచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా శస్త్ర చికిత్స చేసేటప్పుడు కూడా గాలి పీల్చుకుంటూ వదులుతూనే ఉన్నాడు పూరక రేచకాలు జరుగుతూనే ఉన్నాయి శ్వాసలు జరుగుతూనే ఉన్నాయి ప్రాణం ఉంది కానీ అనస్తీషియా ఇచ్చిన తర్వాత మనసు స్తబ్దతగా అయిపోయింది కనుక ప్రాణం నడుస్తూ ఉన్నా కూడా మనం కోస్తూ ఉన్నా కూడా తెలియడం లేదు ప్రాణానికి కాబట్టి ప్రాణం జడం జడం కాబట్టి ఒక కవర్ తీసుకొని వచ్చి ఇచ్చిన పోస్ట్ మ్యాన్కి కవర్లో ఉండే విషయం ఎట్లాగైతే తెలీదాం కేవలం ఆ కవర్ తీసుకుని వచ్చి మనకి ఇస్తాడు ఆ తర్వాత కవర్లో ఏముందనేది మనం చించి చదువుతాం టపాల్ వచ్చిన తర్వాత అట్లాగే ప్రాణం ఈ దేహానికి సంబంధించిన దాన్ని మనసుకు సంబంధించిన విషయాన్ని దేహానికి చేరవేస్తూ ఉందే గానీ తెలుసుకునేటువంటి అవకాశం లేదు ఇట్స్ నాట్ ద నోయింగ్ ప్రిన్సిపల్ ప్లీజ్ జ్ఞానం మాత్రం అందులో ఉండేందుకు లేదు అయితే ఈ ప్రాణాన్ని ప్రకాశింపజేసేది ఎవరు హిరణ్మయ అది హిరణ్మయ కాబట్టి మనసును ప్రకాశింపజేసేదెవరు దేహాన్ని సత్తాస్ఫూర్తిలో ఉంచేదెవరు ఎక్కడున్నది హిరణ్మయ అంతర్హృదయ ఆకాశ హృదయ హృదయ ఆకాశ అస్ అయం పురుష మనోమయ అమృతమయ హిరణ్మయ कबट्टी इंटर पुरुष अं सर इन आयी मन को ध्यान जरूत इला योग दीदे योगी चवर दश लाने केवल सोनिरासो केशावर्तते వ్యపోహ్య శీర్ష కపాలే అది ఆ తర్వాత ఫలం భూరిత్యగ్నో ప్రతి టిష్టది ఫలం ఫలితం అదంతా కూడా అంతరైన తాలూకే తాలు అనేది ఎక్కడ ఉందంటే ఈ నాలుక యొక్క ఆరంభం ఎక్కడైతే ఉందో దాట్ ఈస్ తా అక్కడే టాన్స్ ఉండేది నాలుక యొక్క ప్రారంభం ఎక్కడా ఇక్కడ ఇక్కడ ఎండ్ అయిపోతా ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి నాలుక అయిపోతా ఉన్నాం ఇది ప్రారంభం కాదు చెట్టు యొక్క ప్రారంభం ఎక్కడ అంతే కాని పైన కొంచెం పావురు కాదు ఎందుకని అక్కడ చివరుంది ఆకు చివరి స్వామిజీ ప్రారంభం కాదు కాదు కింద వేళ దగ్గర అట్లాగే తాలు కనుక నాలుక యొక్క ఆరంభ స్థానం ఎక్కడైతే ఉందో ట్రాన్స్లర్స్ అయితే చూచారా అక్కడ starting point स्टार्ट पाइंट अटार दालू केव वल स्थन इव स्थन स्थन अंत स्तन उर्थम अंतमलाबीट ఏ విధంగా అయితే స్థనం ఉందో ఆ విధంగా ఉంది ఎక్కడ అంగిలిలో మాంసఖండం ఎంత యోగ మార్గం మాంసఖండం అక్కడి నుంచి కదిలితే సేంద్రయోని సహా ఇంద్రయోని ఇక్కడ ఇంద్రశబ్దం ఈశ్వర కాబట్టి ఈశ్వరుని పొందుతాడు బ్రహ్మప్రాప్తి ఇదే బ్రహ్మలోక ప్రాప్తి అహంగ్రహోపాసన గనక బ్రహ్మలోక ప్రాప్తి కనుక సేంద్ర యోని ఎట్లా యత్రాసౌ కేశాంతో వివర్తతే శీర్షకపాలే వ్యపోహ్య ఇదంతా నాడీ ఛేదనం నాడీ భేదనం అంటే మనలో నూట ఒక్క యోగ మార్గంలో యోగానికి ఉపకరించేటువంటి నూట ఒక్క నాడులున్నాయి ఈ నూట ఒక్క నాడుల్లో మూడు నాడులు ప్రధానంగా ఉంటాయి ఒకటి ఇడ రెండవది పింగళ ఎడం వైపు ఉండేటువంటిది ఎడ కుడివైపు పింగళ ఎక్కడా తాలు దగ్గర అట్లాగే స్వరంలో కూడా ఉంటాయేవి ఇప్పుడు పూరక రేచకాల్లో ఎడం వైపు ఉండేది ఎడ కుడివైపు పింగళ తయోర్ మధ్యే సుషుమ్న అది ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటిది సుషుమున నడి పింగళ తయోర్ మధ్య ఈ రెంటికి మధ్య ఏదైతే ఉందో ఇది సుషుమ్న నాడి సుషుమ్న నాడి యోగా శాస్త్రేషు ప్రసిద్ధ కాబట్టి ఈ సుషుమ్న అనేటువంటిది యోగశాస్త్రంలో చాలా ప్రసిద్ధమైనటువంటి నాడి ప్లీజ్ కాబట్టి ఎక్కడైతే ఈ తాలు ఉందో అక్కడుండేటువంటి ఆ మాంసపిండమ యొక్క మధ్య నుండి ప్లీజ్ కేశాంతం అది అక్కడి నుంచి ఈ సుషుభన నాడిని తీసుకెళ్లి బ్రహ్మకపాలం శేర్ష కపాలే ఇక్కడికి తీసుకెళ్లి దాన్ని అక్కడి నుంచి ఛేదించి బయటికెళ్లిపోవడం ప్రాణం ఎందుకంటే ప్రాణం పూర్వక రేచకాలు జరుగుతూ ఉన్నాయి మనం గాలి పీల్చుకుంటూ ఉన్నాం గాలి వదుకుతూ ఉన్నాం కానీ ప్రాణం పోయేది రేచకంలో పూర్వకంలో కాదు గాలి లోపలికి పిలిచినప్పుడు ప్రాణం పోదు ఎందుకని గాలి లోపల ఉంది గనక పోవడము అని అంటే బయటికి పోవడమే కానీ లోపలికి పోవడం కాదు కనుక ప్రాణం పోయింది అని అంటారు ప్రాణం ఉంది ప్రాణం పోయింది ప్రాణం ఉన్నది లోపల ప్రాణం పోయేది బయటికే కాబట్టి రేచికంలోనే జరుగుతుంది కాబట్టి రేచికంలో ప్రాణం పోవడం ఎప్పుడైతే జరుగుతుందో ఏదో ఒక రంధ్రం ద్వారా ప్రాణం పోవాలి అందరికీ అట్లాగే పోతుంది నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం ద్వారా పోతుంది కానీ యోగి ఎవడైతే ఈ అహంగ్రహోపాసన చేస్తూ ఉన్నాడో అటువంటి యోగి యోగ మార్గంలో చరిస్తూ బ్రహ్మకపాలంలో నుంచి అంటే ఆ సుషుమన నాడి గుండా హృదయస్థానం నుండి బయలుదేరి తాలు ఆ ప్రాంతం నుండి సుషుమ నాడిని తీసుకెళ్లి ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో దాన్ని ఛేదించి వ్యపోహ్య దాన్ని ఓపెన్ చేసి వ్యపోహ్య బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి అట్లా పోతారు ఇటువంటి వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి ఇది క్రమముక్తి జీవన్ముక్తి కాదు ఇది క్రమముక్తి ఎందుకని జీవించి ఉండగానే ముక్తి కనుక లభ్యమైతే జీవన్ముక్తి మరణానంతరం వచ్చేటువంటి దాన్ని ఏం చెప్పాము క్రమముక్తి మీకు ముండకోపనిషత్తులు కూడా రాజ కఠోపనిషత్తుని పడుకో చెప్పాను మీకు క్రమముక్తి ఆ విధంగా క్రమముక్తిలోకి ఇది పోతుంది అందువల్ల మన సంప్రదాయంలో సన్యాసిలు ఎప్పుడూ కాకూడదు శవాన్ని ఎప్పుడు కాల్చాలి అది మన పద్ధతి పూడ్చడం మన పద్ధతి కాదు శవాన్ని కాల్చాలి ఎందుకంటే పూడుస్తూ పోతే అంత శవాలే నిండిపోతాయి ఆ విషయంలో కూడా మన మహర్షులకి సరైనటువంటి అవగాహన ఉండేది దాన్ని దగ్ధం చేసేస్తే ఏది అందులో కలిసిపోతుంది పంచభూతాల్లో అది అయిపోతుంది కానీ ఒక సన్యాసిని మాత్రం కాల్చరు పూడుస్తారు ఎందుకని అంటే ఏమో బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పోతాడేమో కాబట్టి దేహాన్ని కాల్చకూడదు అది మేము చిన్నప్పుడు ఒకటి చూసాం అంటే చూడటమంటే నేను కళ్ళార చూడలేదు కానీ మా నాన్న చెప్తూ ఉండేవాడు మేము చాలా చిన్నపిల్లలం అంత ఒక ఐదో తరగతి నాలుగో తరగతి ఉండేప్పుడు అట్లా దాన్ని చాలా ఉత్సాహంగా విన్నాం అది ఓహో ఇట్లాంటివి కూడా ఉంటాయని అంటే ఎవరో ఒకరి దగ్గరలో ఒక సన్యాసి ఉంటే ఆయన చచ్చిపోతున్నాడని అప్పుడు అందరికీ చెప్పాడని ఆయన చనిపోయిన తర్వాత ఇలా పెట్టమని అప్పుడు ఒక గుండె దీసి ఆ గుంటలు ఆయన నిలబెట్టి కొబ్బరికాయలు కొట్టమన్నాడని చేస్తారు కొందరు ఈ పనులు యోగ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు అంటే కొబ్బరికాయలు తీసుకొని తల్ల మీద కొడుతూ ఉంటారు అట్లా చాలామంది తీసుకెళ్తారు ఈ కొట్టేవాడు ఏమనుకుంటాడు అట్లా కొట్టడం పుణ్యం అనుకుంటాడు వాడి కర్మ కాబట్టి ఆయన కొట్టమని చెప్పాడు కనుక కొబ్బరికాయలు కొడితే పుణ్యమని ఆయన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పోవాలి ఒకవేళ కనుక అట్లా నేను పోలేకపోతే కనీసం వీళ్ళు కొబ్బరికాయలు కొట్టినా అది ఓపెన్ అవుతుందేమోనని ఇంతే ఇంకేమి ఇదంతా దౌర్భాగ్యం ఇదంతా దౌర్భాగ్యం ఎందుకంటే భౌతికానికి సంబంధించిన విషయం కాదది అది యోగానికి సంబంధించినటువంటి విషయం ఆ విధంగా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి సుషుమునని తీసుకెళ్లి అట్లా ఎవరైతే ఛేదించి శీర్ష కపాలే వ్యపోక్య వాళ్ళు కూడాను బ్రహ్మప్రాప్తిని క్రమముక్తిలో పొందుతూ ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ స్వరం కూడా ఉంది స్వరశాస్త్రం అంటారు ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ కనెక్షన్ లేదు కానీ వచ్చింది కనుక ఎడ పింగళ వచ్చింది కనుక చెప్తున్నా ఇప్పుడు ఎడం వైపు నుంచి మనం ఇది ప్రాణయామంలో కాస్త ముదిరి ముదిరి ముదిరి ముదిరి ముదిరి చివరికి ఇది స్వరశాస్త్రం కింద ప్రాణాయామం కొద్దిగా ప్రారంభ దశ తర్వాత పోయి స్వరశాస్త్రంలో జరుతుంది అది అంటే ఇప్పుడు ఎడం వైపు ఇప్పుడు మనకు రెండు ఇదన్నా తెలుసో తెలియదు మనం గాలి పీల్చుకుంటాం కదా ఎట్లా పిలుచుకుంటాం రెండింటి ద్వారా పిలుచుకుంటాం ఒకటేనా అది రెండు మాట్లాడుతున్నాము ఏ పెదవి కదులుతూ ఉందో మొన్న సాయంత్రం వరకు తెలియలే పీలుస్తున్నాము ఎట్లా పీలుస్తున్నామో ఇప్పుడు అహంకారాలు మాత్రం విపరీతంగా ఉంటాయి మనకు ఎందుకంటే మన దగ్గర ఏం నడుస్తుందో మనకి తెలియడం లేదు ఇంక దేన్ని చూసుకోను సరేనా ఒక చోట నుండే లాగేది ఒక ఇరవై నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక మనిషిని బట్టి ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మానసిక స్థితిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది నీకంటే ఇట్లంటే తెలుస్తుంది ఇప్పుడు వద్దులే అప్పుడే స్టార్ట్ చేశారు మొత్తం ఎందుకంటే నాకు నన్ను అశోక్ కనపడలే లేకపోతే ఇట్లా అన్నప్పుడు అంత ఫోటోలు తీయించేస్తే ఇదేదో పెద్దదిగా ఉంది తమాట ఇట్లా అన్నప్పుడు ఆపరేషన్ క్లియర్ ఏది లాగడం కాదు కింద వదలాలి రెచ్చగం ఇట్లా కనుకంటే మీరు తెలుసు ఒకసారి ట్రై చేయండి మంచి కాదు తెలుస్తుందే మామూలు వదలండి మరీ బిగ్గరగా అది మళ్ళీ వెళ్ళిపోయేటట్టు కాకుండా ఇప్పుడు తెలుస్తుంది కదా ఒకటే కాబట్టి కొందరికి ఈనాడి పనిచేస్తూ ఉంటది లెఫ్ట్ అది ఇడ ఒకవేళ రైట్ పనిచేసింది అనుకోండి ఇది పింగళ మళ్ళీ ఈ మధ్యలో వద్దు కానీ ఈరోజు డిస్టర్బెన్స్ ఒకవేళ ఇక్కడ బస్ ఎక్కిందరూ దిగేటప్పుడు చూడండి మారుతుంది ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు ఆ ప్రాంతానికి మారిపోతూ ఉంటది ఈ పక్క నుంచి ఇటు ఈ పక్క నుంచి ఇటు మారుతూ ఉంటది అంటే కొంతకాలం ఈడ కొంతకాలం పింగళ దీనికి శాస్త్రం ఉంది మధ్యలో ఉదయం నిద్ర లేవగానే స్వరశాస్త్రం ఇది వీళ్ళు ఇది చాలా పెద్ద బాధ ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి పెద్దగా నాకు ప్రావీణ్యత లేదు కానీ దీని గురించి కొంత చదివిచ్చినప్పుడు చాలా యాతన పడి దీన్ని పోగొట్టుకోవడం చాలా కష్టమైంది పెద్ద ప్రావీణ్యత లేదు కానీ ఉదయాన్నే లేవగానే మమ్మనిది ఏంటి ఎందుకంటే ఇదానాడి గనక ఉదయాన్నే నిద్ర లేవగానే గనక పనిచేస్తూ ఉంటాయి దాని ప్రభావాలు ఎట్లా ఉంటాయి ఈరోజు పనులు జరుగుతాయో జరగవ అనుకున్నది జరుగుతుందే జరగదు ఇవంతా ఉంటాయి ప్రయాణాలకి అన్నిటికీ శగురు శాస్త్రం లాగా అది స్వరశాస్త్రం కాబట్టి ఈ స్వరశాస్త్రం ఈ టెక్నిక్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే సాధన సపోజ్ ఇప్పుడు ఇడానాడి నడుస్తూ ఉంది అనుకోండి ఆయన ప్రయాణం పోవాలా ఇప్పుడు ఐదు ముప్పాగు లేచాడు నిద్ర ఆరున్నరకి బస్ చూడండి ఎంత ఇంకా ఒకవేళ దగ్గరే ఉండొచ్చు బస్ స్టాండ్ వేరే మనకున్నట్టే ఉండొచ్చు అనుకోండి కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈయన చేసి అది ఇది ఇంకా టిఫిన్ కిఫిన్ అంతా ఉంది అందుకని ఇప్పుడు ఇటు చూశాడు అనుకోండి సపోజ్ ఈయన పోయేటువంటి మార్గం అది తూర్ప పడమరా ఉత్తరమా దక్షిణమా ఏ విధంగా పోతున్నాడు దిక్కు ప్రధానమైంది దిక్కుతో పాటుగా ఏ విషయంగా పోతున్నాడు విషయ ప్రధానమైన విషయం కాబట్టి ఒకవేళ పెళ్లి చూపులు లేకపోతే ఎవరి మరణమా మరణమైతే ఏనాడి ఉండ పనిచేస్తా ఉండాలి నిద్ర లేచినప్పుడు ప్రయాణానికి లేదు పెళ్లి అయితే ఏనాడి పని సపోజ్ ఇట్లన్నాడు అనుకోండి ఈయన పోవలసిన పనికి పింగళనాడి పనిచేయాలనుకోండి ఎడ ఆడుతుంది అనుకోండి బస్సు ఆరున్నరకి ఇప్పుడు ఐదు ముప్ప ఏం చేయాలి కానీ స్వర టెక్నిక్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారండి స్వరశాస్త్రం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇమ్మీడియట్గా దీని నుంచి దానికి దాని నుంచి దీనికి మారుస్తారు ఇదొక శాస్త్రం సరేనా ఇదొక పద్ధతి ఇదొక ప్రక్రియ ఎస్ చేస్తారు అది అలా చేసుకొని దాన్ని మార్చుకొని పోతూ ఉంటారు ఇది దీనిని బట్టి ఒక్కొక్క దశలో ఆయుష్ను కూడా చెప్తారు వాళ్ళు అది ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ ఆయుష్యని కూడా చెప్తారు అందువల్ల ఈ స్వరశాస్త్రంలో యోగ మార్గంలో ఉండేవాళ్ళు మీరు వినే ఉంటారు కొందరు చెప్తారు నాయన అక్కను రమ్మను రా నాన్న రమ్మను వాళ్ళని రమ్మను వీళ్ళని రమ్మను కూడా రమ్మను దేనికే దేనికని నాయన ఎట్లయినా వాళ్ళు శనివారం ఉండేటట్టుగా చూడు ఇక్కడ ఎందుకని ఆదివారం ఏకాదశి ఏమైంది ఉదయం ఆరు కంత నేను పోతాను ఆరు గంటల పది నిమిషాలకు పోతాను ఇట్లా చెప్పిపోయిన చాలా మంది ఉండను చాలా ఎందుకంటే ఈ శ్వాసలో పెట్టి చెప్పేస్తారు వాళ్ళు అది ఎంత సూక్ష్మం అవుతుండే స్వర టెక్నిక్ అంటే ఒక మనిషి రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు సార్లు శ్వాసలు బీలుస్తారు ఇది రాసుకుంటున్నారు ఇది మనకేం ఉపయోగాలు ఇతరులు చెప్పడానికి రోజుకి ఎన్నిసార్లు బీలుస్తుండాలి తెలుసా వాళ్ళు ఓయమో సుందర చేత నాశన ఈయన దగ్గర చాలా ఉంటారు తెలియదు సార్ ఇరవై ఒక్క వేల ఆరోధులు అప్పుడు వాళ్ళు రాస్తారు కానీ టమాట ఏంటంటే కొందరు ఇరవై ఐదు వేలు కూడా ఉంటాయి కొంత ఉదయం సాయంత్రం కోపమే వాళ్ళు వాళ్ళకి విపరీతంగా నడుస్తాయి అర్థం ఇప్పుడు మామూలుగా ఉంటే శ్వాసలు ఎట్లా ఉంటాయి పరిగెత్తితే శ్వాస ఎట్లా ఉంటుంది కోపం వచ్చినప్పుడు శ్వాస ఎట్లా ఉంటుంది లైంగిక ప్రధానమైన విషయాలు తొంభై రెండు తొంభై ఆరు వరకు గొట్టుకుంటుంది అందుకని మరణం బిందుపతి జీవనం బిందు రక్షణ సరేనా ఇవన్నీ కూడాను జీవనం సర్వభూతేషు ఇదే కాబట్టి దీన్ని ఈ శ్వాసని ఈ ప్రాణాన్ని రక్షించుకుంటూ ఉండాలి ఒకప్పుడు స్పీడ్గా ఉద్రేకాలు కోపాలు ఇవన్నీ స్పీడ్గా ఉంటుంది అప్పుడు ఎక్కువ గొట్టుకుంటుంది మనిషి తన జీవిత కాలంలో వెరీ ఇంపార్టెంట్ డెబ్బై బతుకుతాడా ఎనభై బతుకుతాడా తొంభై బతుకుతాడా ఎన్ని శ్వాసలు పేర్చాలి అనేది నియతి నీకు నాకు అర్థం కాదు ఎన్ని బస్తాలు తినాలి అనేది నియతి అర్థమవుతుంది ఎన్ని పీపాలు నీళ్లు అనేది నియతి ఇదెంత ఫిక్స్డ్ అంతే తొందర తొందరగా తినేసాం అనుకు అప్పుడు వెంటనే ఎమ్మూడు వస్తే ఏమయా వచ్చావేంటి నేను నలభయ్యా కదా స్టాక్ లేదు సార్ నో స్టాక్ స్టాక్ లేదు కనుక మీరు బయలుదేరండి అందువల్ల అర్థమవుతుంది అందుకని యోగ మార్గంలో ఉండేవాడు పద్ధతిగా పోతాడు ఒక అర్ధ పూట భోజనం చేయడం ఓ పావు పొట్టగా నీళ్లు తాగడం మీతో వ్యాక్యుమ్గా ఖాళీగా వదిలేయడం సరేనా మనం అట్లా కాదు అంటే మన మీద కూడా ఆధారపడలేదు మనది కూడా తప్పు కాదు ఆ రుచుల మీద ఆధారపడి ఉంటాయి మసాలా దోశనను ఐదు మామూలు దోశ మూడు త్రయం ఇది పంచకం అర్థమవుతుంది ఇట్లా పోతా ఉంటుంది కాబట్టి శ్వాసలు కూడా నల అందుకని వాళ్ళు ఈ శ్వాసల్ని క్యాల్కులేట్ చేసేసి చెప్పేస్తారు కాబట్టి దీంట్లో ఇడా పింగళైతే మధ్యలో సుషుమున ఉందని సూక్ష్మాతి సూక్ష్మైంది ఇది యోగ మార్గంలో ఈ సుషుమున నాడి చాలా ప్రసిద్ధమైనటువంటిది యోగ శాస్త్రేషు కాబట్టి దీనిని తీసుకెళ్లి శీర్ష కపాలే వ్యపోహ్య కాబట్టి ఆ కపాల భేదనం చేసి సరేనా బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి క్రమముక్తి బ్రహ్మప్రాప్తిని పొందుతారు పొందిన తర్వాత ఏంటండి ఆయన విషయం అహంగ్రహోపాసన చేసిన వాడు పొందిన తర్వాత ఏమిటి ఆ విధంగా పొందుతాడు ఎస్ తర్వాత ఏంటి ఆయన విషయం ఆయన ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అంటే కేవలం చివరిలో ప్రాణం పోయేటప్పుడు జయిచ్చు సరేనా అట్లాంటి వాడు ఏమవుతూ ఉన్నాడు తర్వాత భూరిత్యగ్నౌ ప్రతి వాయు భూ అగ్న కాబట్టి వ్యాకృతులు భూ అనేటువంటి వ్యాకృతి రూపం అగ్ని నిన్న చూచాం కదా అగ్ని ఏ వ్యాహృతి భూ భూరితి అగ్ని అని చూచాం కదా కాబట్టి ఇక్కడ భూరిత్యగ్నౌ ప్రతి అంటే హిమం లోకే అగ్ని ఆత్మన వ్యాప్తునతి కాబట్టి అగ్ని స్వరూపంగా ఇప్పుడు మన ఇంట్లో ఉండే అగ్ని వేరు అక్కడ ఉండే అగ్ని వేరు అక్కడుండే అగ్ని వేరు అక్కడుండే అగ్ని కానీ అగ్ని యొక్క అధిష్టాన దేవత అంతటా ఒక్కటే సరేనా మన ఇంట్లో వెలిగేటువంటి లైట్లు వేరు వాళ్ళ ఇంట్లో లైట్లు వేరు ఈ ఫ్యాన్ వేరు ఆ ఫ్యాన్ వేరు కానీ అన్నిటినీ నడిపేటువంటి విద్యుత్ శక్తి మాత్రం ఒక్కటే కాబట్టి